గణపతిబింహవామహే కలీనాశరాజా బ్రహ్మణ స్ప ఆమష్ మనోభిత్నం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ారాయణం నమస్కృతరం చైతమం దేవీం సరస్వతీం మనం రెండో శ్లోకం చూడాలి దృష్టం దుర్యోనస్తూ సంజయ ఉచ నేను చెప్పిన క్లాసులో మనం చేశాను నాలుగు నలుగురు క్యారెక్టర్స్ ఉంటారు గీతలో దాంట్లో సంజయుడు ఒక ప్రధానమైన వాడు సంజయుడు అంటే సమ్యక్ ఇక సంజయ్ మాట ఆ గీతోపదేశం వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందినవాడు సంజయుడు ఇంచుమించుగా ఏ ప్రయోజనాన్ని పొందని వాడు ధృతరాష్ట్రం సో అర్జునుడు ప్రయోజనాన్ని పొందేడు శ్రీకృష్ణుడు ఉపదేష్ట సంజయుడు సో దట్ వే సంజయుని యొక్క క్యారెక్టర్ చాలా ప్రధానమైన క్యారెక్టర్ ఆయన అంటున్నాడు ఏం చేశాడని కదా ధృతరాష్ట్రుడు అడిగాడు కెమకువత సంజయ వాళ్ళు ఏం చేశారు ఏం చేశారంటే యుద్ధమే చేశారు కానీ దాంట్లో ఉండే విశేషం ఏమిటి ఆయన అడిగారు దానికి ఈయన సమాధానం సో రాజా వచన్యముపసంగ రాజా వచన మీకు శ్లోకం అన్వయించే పద్ధతి చాలా సింపుల్ గా ఉంటుంది గీత శ్లోకాలు పెద్ద కష్టమేం కాదు ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి ఆమాత్రం తెలియాల్సి ఉంటుంది అబ్రవీ అంటే ఫలితం సంజయ్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఈ విధంగా ఫలితము అని ద్రోణునకు దుర్యోధనుకు జరిగిన సంభాషణని ఉటంకిస్తూ సంజయుడికి చెప్తున్నాడు సో అబ్రవీత్ పలికెను ఏమిటి పలికాడు వచనం అబ్రవీత్ వచనమును పలికెను సాధారణంగా అబ్రవీత్ అంటే చాలు చెప్పాను అంటే చాలు చెప్తాను అంటే చాలు నీకు మాట చెప్తాను అనక్కర్లేదు ఓ మాట చెప్తాను అనక్కర్లేదు చెప్తాను అంటేనే చాలు కానీ చెప్పదగిన విషయం చాలా ప్రధానమైనప్పుడు ఓ మాట చెప్తాను అని అలాగే అబ్రవీత్ అంటే రాజా దుర్యోధనం అబ్రవీత్ అంటే చాలు రాజు దుర్యోధన రాజా ద్రోణం అబ్రవీత్ ఆచార్యం అబ్రవీత్ ఆచార్యుని ఉద్దేశించి పల్లి కను అంటే చాలు కాని వచనం అబ్రవీత్ అన్నాడు కనుక దాని కొంత ఇంపార్టెన్స్ అనమాట సో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి దుర్యోధనుడు చాలా ముఖ్యమైన సంగతి చెప్పాడు ఆ ముఖ్యమైన సంగతి అనే అర్థం ఆ వచనం అనే పదానికి వస్తుంది ను పలికను ఎవరు పలికినది రాజా దుర్యోధన దుర్యోధన మహారాజు చిత్రాన్ని చిత్రం ఏమిటంటే రాజు ధృతరాష్ట్రము దుర్యోధనుడు కాదు దుర్యోధనుడు యువరాజే కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దుర్యోధనుడే రాజుగారు వ్యవహరిస్తున్నారు ధృతరాష్ట్రము యొక్క ఇచ్ఛ ఆయన యొక్క సంకల్పం ప్రకారంగా ఏదీ ఆయనకే పూర్తిగా విధులు పెట్టేసినట్లయితే ఆయన యుద్దం లేకుండా చేస్తుంది పడిపోవడం ఆయన్ని మెడ వంచి యుద్దంలోకి దిలిపింది కాబట్టి ఒక రకంగా సంజయుడు ఒక్క పిస్త ఎత్తి కొడుపు మాట అనమాట దుర్యోధన వాస్తవంలో దుర్యోధనుడు మహారాజు కాదు తృపరాష్ట్ర మహారాజు అంటే నువ్వు మహారాజువే అయినా వాస్తవంలో మహారాజు దుర్యోధనుడే అందుకోసమే యుద్ధము వచ్చి దుర్యోధనుడికి ఆ స్థితి రాకపోయినట్లయితే నిర్వేకనక పరిస్థితిని అదుపులో పెట్టుకుని ఉన్నట్లయితే ఈ యుద్దమే వచ్చుండేది కాదు సుమా ఆ విధంగా పక్కన పెట్టి దాన్ని కోల్పోయి ఒక అయోధ్యుడికే అధికారాన్ని ఆ బై డిఫాల్ట్ అంటగట్టినావు అప్పగట్టినావు అని ఒక రకమైన సూచన సో దుర్యోధన రాజా వచనం అబ్రవీ ఎప్పుడు సదా అప్పుడు అప్పుడంటే వీళ్ళందరూ యుద్ధం చేయటం కోసం ఆ కురుక్షేత్రంలో ఒక తోట చే ఒక తోటకి చేరారు ఆ సందర్భంలో ఏం ఏం ఏం చేసి మాట్లాడాడు రాజావచనం అబ్రవి ఏమి చేసి అంటే ఉపసంగమ్య దగ్గరకు వెళ్లి ఎవరిని ఆచార్యం ఉపసంగమ్య నేను ఉంటే పదాలన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ శ్లోకాలంత పెద్ద ప్రధానమైనవి కాకపోవచ్చు శ్రీకృష్ణుని ఉపదేశం ఆరంభమైన తర్వాత ప్రతి శ్లోకము చాలా ప్రధానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఆ పద్ధతి అలవాటు అలా చెప్తున్నాను ఆచార్యము ఉపసంగమ్య ఆచార్యుని వద్దకు వెళ్ళి ఉప అంటే సమీపమునకు సంగమ్య వెళ్ళి ఆచార్యుడు ఎవరంటే ద్రోణాచార్యుడు ఈ కౌరవులకు పాండవులకు రెండు పక్షాల వాళ్ళకి కూడా ఆచార్యుడు ద్రోణాచార్యుడే మనకి ఒకప్పుడు అమెరికా పాకిస్తాన్ కి యుద్ద విమానాలు యుద్ద సామాగ్రి సప్లై చేసిన వారు మనకి సప్లై చేస్తారు మనం కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసాము సో ఆ రకంగా అమెరికాలో హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఏమిటో తెలుసు అండి ఆయుధాలు వాళ్ళ హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఆయుధాలు ఈ బిజినెస్ న్యూస్ లోనూ ఆ వాటిలోనూ రాదది ఎందుకంటే అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కన్నా మిగిలిపోతుంది దాన్ని చెప్పరు ఇన్ని ఆయుధాలు మేము అమ్మాము ఇంత లాభం వచ్చింది ఈ కంపెనీకి ఇన్ని షేర్లు ఇలాంటివి ఏమి ఉండవు ఆయుధాల దగ్గర అదంతా క్లాసిఫైడ్గానే ఉంటుంది బట్ క్లాసిఫైడ్ అయినా నాకు తెలుసు నాకెలా తెలుసు అంటే నేను ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను మీకు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ రైఫిల్స్ ని అమెరికా తయారు చేస్తారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ని విన్లేయడము వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఏమో తయారు చేయడానికి వాళ్ళు వాళ్ళు కేవ్స్ లో మకాన్ చేస్తూ ఉంటారు జిన్లేడని తయారు చేసేది ఏమీ లేదు మనుషులునే తయారు చేస్తాడు జిన్లేడని ఆయుధాన్ని అమెరికా సప్లై చేస్తూ ఉంటుంది ఇది ఇది ఒక చిత్రమైన సమావేశం ఏకే కలాష్మికో రైఫిల్స్ అని రష్యా వాళ్ళు అమ్మేవాళ్ళు ఈ సూపర్ పవర్స్ ఏకే ఫార్టీస్ ఏమైనా అమెరికా వాళ్ళు అమ్మేవాళ్ళు రష్యా వెనకబడిపోయింది ఇప్పుడు కలాష్మికోం అనేది హిస్టర్ ఎవరి దగ్గర పెద్ద ఎక్కువ ఉండవు ఏవో పాతం ఏవో మెయిన్ గా ఏకే ఫార్టీ సెవెన్ అంటే అమెరికా నుంచే ఎవాళ్ళు ఎక్కడ ఏకే ఫార్టీ సెవెన్ పేల్చినా అది అమెరికా వాళ్ళు సప్లై చేసిండే చూడండి ఎంత విద్యూరమైన పరిస్థితి వాళ్లే మళ్ళీ ఎగినెస్ట్ టెర్రరిజం టెర్రరిజంకి కావాల్సిన మూల సామాగ్రిని అంతా వాళ్ళే ఇచ్చారు ఇదొకటి ఇంకొకటి ఏకే ఫార్టీ గురించి మీకో సమాచారం చూస్తా చూసండి దాని తయారీకి అమెరికాలో దాని తయారీకి అయ్యే ఖర్చు యాభై సెన్స్ దాంట్లో స్టీల్ ఉంటుంది ఏవో ఈ గుళ్ళు గన్ పౌడరు ఇలాంటివి ఏవో ఉంటాయి తర్వాత కొద్దిగా వుడ్డు కూడా ఉంటుంది ఆ బట్టకి దానికి కొద్దిగా ఓ పీస ఫుడ్డు ఉంటుంది ఇంతే కదండి ఎయిటీ ఫార్టీ సెవెన్ బంగారం ఉంటుందా వెద్దగాలు ఉంటాయి వైద్య ఉంటాయి ఇవే కదా ఉండేది స్టీలే కదా ఈ స్టీలు ఖరీదు america it has one of the lowest steel prices india has one of the highest steel prices hindi mein indiya lo dhilai karmakaron russia wala sahakaron to nalkolton karmakaralon steel taiyar kaste danke danke ayi khattu prapanjan lo galay kunti you know that so akada chala advanced methods steel taiyar kestar america janati most advanced production steel a steel lo chala samaka ఆ స్టీల్ తోటి తయారు చేస్తారు మెయిన్ కాంపొనెంట్ స్టీలే దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ స్టీలే వన్ పర్సెంట్ ఈ ఎమ్యూనిషన్ ఉంటుంది స్టీల్ ప్రైసెస్ ప్రకారం దాని దానికి అయిన టెక్నాలజీ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ నీటి తీసుకుంటే దాని ఖరీదు యాభై ప్రొడక్షన్ కాస్ట్ యాభై సమాచార్యుడు వాండవులకి యుద్ధాన్ని నేర్చింది ఆయనే కౌరవులకి యుద్ధాన్ని నేర్చింది ఆయన ఇప్పుడు వీళ్ళు వీళ్లు కొట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుని మరణించబోతున్నారు ఈయన అంతకి మూలంలో ఆచార్యుడు ఆయన ఉన్నారు ఈ ద్రోణాచార్యుడు ఈయన అమెరికా లాంటి వాడు లేని సో ఆచార్యుడి వద్దకు వెళ్ళాడు ఈ మహారాజు దుర్యోధన మహారాజు వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంది ఈ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి దుర్యోధనుడు పాండవుల సేనని పరితయించాడు అప్పట్లో యుద్ధం యొక్క పద్ధతి ఓ రకంగా ఉంది నిన్నట్టుగా ఇలా నల్ల మమ్మే ఇక్కడ తీసు మీరు అక్కడికి వచ్చేస్తారు ఉన్న మొన్నటి దాకా యుద్దాలు ఈ విధంగానే చేస్తున్నారు ఒక మైదానంలో త్రీ డిటర్మిన్ ప్లేస్ మైదానంలో సమావేశమై ఆ అవతల పక్షం వాళ్ళు ఇవతర పక్షం వాళ్ళు ఎదురు ఎదురు బదురుగా వ్యూహాలని పన్ని తర్వాత యుద్దం దిగినయ్యేందుకు ఒక ఫ్యాక్టరీ దిగిన కూట కూర్చుంది చూడండి ఆ విధంగా యుద్ధం దిగిన సందర్భంలో కూడా ఒక ధ్వని నింఠ ధ్వనో భేరీయుద్ధనో ఏదో ఒకటి ఒకటి పని చేసి ఒక సిగ్నల్ ఇవ్వడం అనమాట అప్పుడు యుద్ధం మొదలుపెట్టారు యుద్దం మొదలుపెట్టడం అనేది ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు ఒకరినొకరు ద్వంద్వ యుద్ధం ఒకరినొకరు ముఖాముఖి ఎదుర్కొని యుద్ధం పెట్టే రూల్ ఎలా ఉండేదంటే నేను ఎవరితో యుద్ధం చేస్తానో అవుతుంది ఎవరో నేను ఒక సైనికుడికి వెళ్తున్నాడు అతని నుంచి ఇంకో సైనికులు సో వీళ్ళిద్దరూ యుద్ధం అలాగా ఒకళ్ళతో ఒకళ్ళే పది మంది యుధం చేయటం అన్నది పదాతుల మధ్య ఉండదు అశ్వ సైనికులు కూడా ఒక అశ్వ సైనికుడు ఇంకొక అశ్వ సైనికులతో యుద్ధం చేస్తాడు లేకపోతే అశ్వ సైనికుడు పదాతి దళంలో ప్రవేశించి అనేక మంది పదాతి సైనికులతో కూడా యుద్ధం చేస్తారు అదొక రో వన్ అగ్నిస్ట్ మెనీ అనే సిస్టమ్ ఉంటుంది అలాగే ఏనుగు మీద కూర్చుని యుద్దం చేసినప్పుడు మరొక అటువంటి సైనికుడితో అటువంటి యోద్ధతో యుద్దం చేస్తాడు లేకపోతే పదార్థుల్లోకి వెళ్ళినట్లయితే అనేక మంది పదార్థులు జగ్రస్తుగా ఏకాలంలో అతను యుద్దం చేస్తాడు అనేక మంది పదార్థులు కూడా కలిసి ఏక కాలంలో మీద దాడి చేస్తాడు అలాగే రథ సైన్యం కూడా అంటారు రచికుడు ఇంకొక రసికుడితో యుద్దం చేసేప్పుడు ఒకే ఒక రసికుడితో యుద్ధం చేస్తాడు ప్రతిపుడు కాకుండా ఇతరులు ఉన్నప్పుడు సంఖ్య పెరగదు ఇది సిస్టమ్ సో ముందే యాక్సిడెంటల్లీ మిగతా వాళ్ళు దారి ఇచ్చేస్తారు ఎన్కౌంటర్ మా అపోనెంట్ ఫల నాకు అర్జునుడు నేను ద్రోణాచార్యులు యజ్ఞ యుద్ధం చేస్తాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసి ప్రవేశించేస్తే మిగతా వాళ్ళు దారిస్తారు ద్రోణుడి దగ్గరికే ఉంటారు ద్రోణుడి అంగీకరిస్తారు ఈ విధంగా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యుద్దం చేసేవారు వాడు ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి నేను ఇంతా చూస్తున్నానంటే ఆ వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని అప్పుడు ఈ టెక్స్ట్ అర్థం చేసుకోగలుగుతాం మొదటి పది రోజుల యుద్దం భీష్ముడు సేనా నాయకుడిగా ఉండేవాడు కౌరవ సైన్యాన్ని ఆ పది రోజుల యుద్దము చాలా ధర్మబద్దంగా రూల్స్ ఏమీ వైలేట్ చేయకుండా చేసేవారు పదకొండో రోజు నుంచి ఇంకా ఫ్రీ ఫర్ ఆల్ ఇప్పుడు మనకి ఈ సౌరాష్ట్రాల్లో లైట్లు ఉంటాయి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అక్కడ పోలీసు ఉన్నప్పుడు ఆ లైట్ ఉన్నప్పుడే వీళ్ళు లైట్ ప్రకారం వెళ్తారు పోలీసు తప్పుకోగానే ఇంకా ఫ్రీ ఫర్ రెడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు గ్రీన్ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉంటారు అన్ని నడిచిపోతాయి సో ఆ విధంగా నడుపు ఇక్కడ సీట్ ఉందమ్మా మీరు వచ్చేస్తే ఇక్కడికి ఇక్కడ కంఫర్టబుల్ గా చూస్తాం అయితే సో ఇది పరిస్థితి కాబట్టి ఇటున్న సైన్యం అటు వాళ్లకి అటున్న సైన్యం ఇటు వాళ్లకి పరిశీలించడానికి దానికి కలపంతో స్పష్టంగా క్లియర్ ఉంటుంది సో దృష్టి పాండవానీకం అనేకము సైన్యం పాండవ అనేకం పాండవుల సైన్యమును దృష్టి పాండవుల సైన్యాన్ని చూచాడు యూధం వ్యూహం అంటే వ్యూహములో పన్నిన సైన్యము పన్నుకా అంటే సైన్యాన్ని కొంచెం ఒక మాట్లీడ్ క్రౌడ్ కింద అంటే ఒక హెల్ఫ్ గార్డ్ గుంపు కింద అంటే సైన్యాన్ని నాలుగు రకాల సైనికులు ఉంటారు పదార్థి అశ్వ గజ రథ ఈ నాలుగు రకాల సైనికులు ఒక మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి ఆర్మీ గ్రూప్ అని బెటాలియన్ అని ఇలాగ గ్రూప్స్ కింద ఉంటాయి సో ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు ఒక వీరుడు అధ్యక్షతన సైన్యం నడుస్తూ ఉంటుంది ఎల్లారండి ఇలా గుర్త ఇక్కడ గుర్తు ఆ లోపల ఖాళీ సో అంత ఆర్గనైజ్డ్ గా ఉంటుంది తర్వాత ఈ సైన్యము పదకొండు అక్షోహిణీలు కౌరవుల వైపు నుండి ఏడు అక్షోహిణీలు పాండవుల వైపు నుంది ఏడు అక్షోహణీల సైన్యము అంటే చాలా చిన్నది కౌరవుల సైన్యం కంటే చాలా చిన్నది నాలుగు అక్షోభిణీయులు తక్కువ సో కాబట్టి పాండవులు ఏం చేస్తారంటే ఆ సైన్యాన్ని ఒక పద్ధతిలో నిలబెట్టుకుంటారు మొత్తం సైన్యం అంతా వెళ్ళిపోయి ఒక సమయం సందర్భం లేకుండా ప్లాన్ లేకుండా వెళ్ళిపోయి వాళ్ళ మీద అలా చేయరు ఒక గ్రూప్ ఒక పద్ధతిలో ఆ సైన్యాన్ని తయారు చేస్తారు ఇప్పుడు పక్షులు ఎగురుతూ ఉంటే చూడండి వి ఫార్మేషన్ లో ఎగురుతాయి అన్ని పక్షులు ఒక పక్షి వి ఫార్మేషన్ నుంచి పక్కకు జరిగిందనుకోండి వెంటనే ఆయన చుట్టుపక్కల పక్షులు దాని మీద పోకలేస్తాయో లేకపోతే అదే తను పొరపాటు చేశానని తెలుసుకుంటుందో వట్ ఎవర్ ఇట్ ఈజ్ మళ్లీ వచ్చాక వీలో తన ప్లేస్ లో తాను ఫిట్ అయిపోతుంది సో అలాగే వీ ఫార్మేషన్ లో ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగే సైన్యం కూడా ఒక ఫార్మేషన్ లో ఉండి యుద్ధానికి ముందుకు వెళ్లి యుద్ధం చేస్తారు ఆ ఫార్మేషన్ కి వ్యూహము ఆ విధంగా ఒక వ్యూహంలో దానిని ఆ సైన్యాన్ని నిలబెట్టి ఉంచారు ఏ వ్యూహం రకరకాల వ్యూహంలా ఉన్నాయి చక్రం వ్యూహము అంటే చక్రాకారంగా సైన్యం చక్రాకారంగా అంటే మోర్ఆర్ ప్లస్ చక్రాకారంగా అర్ధ ఉంటుంది అలాగా ఒక హాఫ్ సర్కిల్ రూపంలో ముందుకు వెళ్తూ ఉంటుంది సైన్యం పద్మ వ్యూహము పద్మ వ్యూహం అనేది మీరు బాగా విన్న పేరు మధ్యలో అంటే పద్మం యొక్క బొడ్డు ఏనుంటుందో దాని స్థానంలో సేనానాయకుడు ఉంటాడు ఆయన చుట్టూ ఈ దళమూల ఆకారంలో సైనికులు నిలబడతాయి సో అవుట్ సైడ్ పెరి పెరి పెరిమీటర్ ఒకటి ఉంటుంది దాన్ని భేదిస్తే లోపలికి వెళ్ళలేకపోతారు సో ఆ విధంగా అనేక వ్యూహాల్లో వేస్తారు ఇప్పుడు మహాభారతంలో ఇవన్నీ విస్తారంగా లాజిస్టిక్స్ అంటారు ఆర్ముడ్ ఆర్మీ మూవ్ అయ్యేదాన్ని లాజిస్టిక్స్ ఇదొక సైన్స్ సో ఇది మహాభారతంలో విస్తారంగా వర్ణించారు ఈ సందర్భంలో దృష్టద్యుమునుడు సేనానాయకుడు పాండవ సైన్యాన్ని కౌరవ సైన్యానికి భీష్మాచార్యుడు సేనానాయకుడు సో పాండవ సైన్యాన్ని దృష్టద్యుమ్ అర్జునుడిని వాళ్ళని కన్సల్ట్ చేసుకుని మొదటి రోజు యుద్ధానికి ఆరంభానికి ముందు వజ్రం వ్యూహము అనే వ్యూహంలో నిలబెట్టాడు వజ్రము అంటే పొనుగాటి కత్తి సో అలా దానికి వజ్రము పేరు కత్తి కత్తి అంటే కత్తి లాగే ఉండదు బట్ సమ్హౌ సమ్థింగ్ లైక్ ఏ బిగ్ సో అంటే అలా ఉంటుంది ఓ పిడి ఉంటుంది ఇలా కొంచెం పుత్రుడై ఉంటుంది అక్కడ ఆ పిడికి ఆ తర్వాత ఇలా పొడుగుగా ఆ కత్తి ఉంటుంది అనమాట అది వజ్రాకారంగా ఉంటుంది ఆ వ్యూహంలో నిలబెట్టారు ఆ వ్యూహంలో ఎందుకు నిలబెట్టాడంటే అటు కౌరవుల సేన చాలా దెబ్బది వీళ్ళ సేన చిన్నది తమ సేన చిన్నది అని ఆ పెద్ద సైన్యాన్ని చూడగానే వీళ్ళకి మురేలు దెబ్బతింటుంది అలా దెబ్బ తినకుండా ఉండడం కోసం కౌరవులకి ఇది పెద్ద సైన్యంలా కనపడాలి వీళ్ళకు కూడా మాది మాది కూడా ఏమంత చిన్నదేమీ కాదు మాది కూడా పెద్దదే అనే ఒక భావన రావడం కోసం పెద్ద సైన్యం కలుగుతాం అప్పుడప్పుడు ఇక్కడ ధర్నాలు గురి చేస్తూ ఉంటాను కమ్యూనిస్టు నాయకులు లేదు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఈ వెయ్యి మందిని అందరినీ కలిపేసి వరుసగా ఎంత పొడుగు ప్రొసెషన్ రూట్ మార్చ్ అనమాట రూట్ మార్చ్ ఎంత పొడుగు ఉంటుందంటే వంద గజాలు ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిద్దరిని పెట్టి నడిపిస్తే రెండు మైళ్ళ రూట్ మార్చి లాగా కనుకుంటుంది ఉన్నది వెయ్యమంది అయినా సో పత్రికల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రూట్ మార్చి నడిచింది వాళ్ళు వాళ్ళు ఒక నడుస్తూ గ్రూప్ గా నడుచుకో ఆ నడిచి వెళ్లిన జనం సంఖ్య ఎంత పెద్దదంటే రెండు మైళ్ళ పొడవును ఊరేగించగలిగింది ఏం రాసుకుంది వీలుగా అలా అలా నిలబడతాయి సో ఆ విధంగా ఈ పాండవులు ఆ పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళ సైన్యం తిన్నది కాబట్టి దాన్ని మొదటి రోజున మొదలు బాగా మెయింటైన్ చేయడం కోసము వర్తం వజ్ర వ్యూహంలో పెట్టాడు దాన్ని చూశాడు దుర్యోధి చూస్తే దుర్యోధనకి అనిపించింది అమ్మో ఇంత సైన్యండి అని అనిపించింది నిజంగా ఆ యొక్క పర్పస్ ఆల్రెడీ సర్వ్ అయింది సో దాన్ని చూసి కొంచెం ఒక్క పిస్తడానికి అధైర్యం అనిపించింది ప్రధానమైన వాళ్ళందరూ నా పక్షాన ఉన్నారు పెద్ద సైన్యం నాది పాండవుల పక్షాన్ని ఎవరు లేరు వాళ్ళది మరీ చిన్న సైన్యం మనం ఇటువంటి వాకోవర్ పరదు అని అనుకున్నాడు కానీ వాస్తవంలో ఆ సైన్యాన్ని చూస్తే అది గౌద్దు ఇదేమో వాకవర్లా ఏమి ఉన్నట్లేదు ఇది చాలా ప్రసిదిగా కనపడుతుంది ఈ సైన్యము చాలా పకగ్బందీగా వ్యూహంలో నిలబడి ఉన్నది చాలా పొరుగ్గా ఎంతగో పొరుగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది అని దుర్యోధనుడు కంగారపడి ఒకసారి ధైర్యాన్ని చిక్కబట్టుకుంది కోసమని ఆచార్యుల దగ్గరికి వెళ్ళారు ద్రోణాచార్యు అసలు సేనాధ్యక్షుడు భీష్మాచార్యుడు ద్రోణుడు కాదు భీష్ముడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా ద్రోణుడి దగ్గరికి ఎందుకు రావడం అంటే భీష్ముడు సేనాధ్యక్షుడిగా చేసేదే గానీ ఆయనకు భీష్ముడి మీద నమ్మకం లేదు ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి హిస్టారికల్ నా సమాచారం కరెక్టో కాదు నాకు తెలియదు నెహ్రూ గారికి సైన్యాధ్యక్షులకి అస్సలు నమ్మకాలు ఉండేవి కావాలని మన సైన్యం చైనా యుద్ధం సమయంలో కరిగకపోవడం ఉండేవాడు బ్రిగేడియర్ గాల్మీయా అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా అనేవాడు యూస్ టు బెటర్ లి క్రిటైజ్ నేషన్ సో సేనా సేనాపతులకి మహారాజుకి సత్సంబంధాలు అన్ని సందర్భాల్లో ఉంటాయని మీరు అనుకోవచ్చు మొన్న ప్రతాన్ హుసేన్ యొక్క రిపబ్లికన్ గార్డును చూడండి దాని అధ్యక్షుడు రిపబ్లికన్ గార్డుని యుద్దంలోకి దించడానికి నిరాకరించాడు సదాం హుస్సేన్ ఎంతో ప్రయత్నం చేశాడు రిపబ్లికన్ గార్డు తోటి బాగ్దాద్ సరిహద్దులలో అమెరికన్ సైన్యాన్ని నిలువరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు రిపబ్లికన్ గార్డు అతనున్న పెద్ద బలం రిపబ్లికన్ గార్డే కానీ ఆ రిపబ్లికన్ గార్డు యొక్క అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో విత్ ఆర్మీ హెడ్ హి రిఫ్యూజ్డ్ టు కమిట్ ది రిపబ్లికన్ గార్డు బికాస్ అమెరికన్ ఫైర్ పవర్ ముందు నేను నిలబడలేము యుద్దం నేను చేయలేము నీకు ధైర్యం ఉంటే నువ్వు యుద్దం చేసుకో మేమైతే యుద్దం చేయట్లేదని వాళ్ళేమో ఆర్మీ యూనిఫామ్స్ తీసేసి మామూలు సివిలియన్ డ్రెస్సులు వేసేసుకుని ఇళ్లలో అప్పుడు సుదాము పాపం పాపం ఉంటే ఐ మీన్ నాట్ సపోర్ట్ ఫర్ సుదాం హుస్సేన్ సో అతను ఏం చేసేదంటే చాలా డిప్రెస్ అయిపోయి నన్ను ద్రోహం చేసే వీళ్ళని చెప్పేసి అతను పారిపోయాడు ఆ తర్వాత దొరికిపోయాడు అనుకో సో ఆ విధంగా అన్ని సందర్భాల్లోనూ హెడ్ ఆఫ్ ది స్టేట్ కి ఆర్మడ్ ఫోర్సెస్ కి గుడ్ రిలేషన్స్ ఉంటాయని మీరు అనుకోండి అన్ని సందర్భాల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో ఉంటాయి ముషరఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ ని లెక్క చేసేవారు కదా ఈ నో దాట్ సో వెరీ ఇండియన్ సొసైటీ సంవాచక వాజ్పేయి గారికి బాబుగా ఇంటి ద డిఫరెన్స్ ఇచ్చే అలా ఉంది పాండవ సైన్యం కానీ దుర్యోధను సైన్యం అలా లేదు భీష్ముడిని సేనాధ్యక్షుడు అయ్యాడే గానీ దుర్యోధను మీద ఆయన మీద నమ్మకం ఉంది భీష్ముడు పాండవ పక్షపాతి అని ఆయనకి ఉంది కాబట్టి భీష్ముడి మీద పెద్ద విశ్వాసం లేదు కానీ ద్రోణాచార్యుడికి ద్రోణాచ భీష్ముడు ధర్మాబుద్ధి కలవాడు రాగద్వేషాలకు అతీతమైన వాడు యుద్ధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటి లక్షణం కలవాడా అంత యుద్ధమైతే చేసేదే కానీ స్వధర్మం అనే భావంతో ద్వేషం లేకుండా యుద్దం చేసింది కానీ ద్రోణాచార్యుడు ఒకటో బ్రాహ్మణుడే అయినా యుద్దం చేయాల్సిన సందర్భం ఆయనకి లేదసలు ఆయనకు అనవసరమైన యుద్ధం అలాంటి వాడు ఆ రాగద్వేషాలకి లోనై ఆ యుద్ధంలో దిగాడు దుర్యోధనుడికి సంతోషాన్ని కల్పించడం తర్వాత ద్రోణాచార్యుడికి హీ హాజ్ హీజ్ ఓన్ ఇంటెన్స్ డిస్ లైక్స్ అండ్ సో పాండవ పక్షంలో దృపద దృపదుడు ఉన్నది ద్రోణాచార్యుడు యొక్క శత్రుడు ద్రుపదు ద్రుపదుడు ఒక సేనాపతి ఒక ఆర్మీ గ్రూప్ కి హెడ్ అయిన ద్రుపదుడి కొడుకు దృష్టోద్యుమ్ సర్వసేనాధ్యక్తుడు సో ద్రోణాచార్యుడికి ఆ పేర్లు చెప్తే అదిగో ఆ దృష్టోద్యముడు ఆ ద్రుపదుడు అని ఆ ఆయనలో ఉన్నటువంటి ద్వేషభావం రగులుకుంటుంది తర్వాత పాండవులని నిజంగా నిలువరించగలిగిన వాళ్ళు భీష్ముడు ద్రోణుడే కర్ణుడు యుద్దంలో లేడు ప్రస్తుతం కర్ణుడు పది రోజుల తర్వాతే వస్తుంది కోపం వెళ్ళిపోతాడు కర్ణడు దీంట్లో భీష్ముడు కంటే ద్రోణుడు వైపు ఇతని యొక్క మనస్సు మొగ్గ ఎక్కువ ఉన్నాడు అందుకోసం ద్రోణాచార్యుడికి వెళ్ళి వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నాను తర్వాత సైన్యాలకి ఇటో సైన్యం అటో సైన్యం ఉన్నప్పుడు చాలా భేదాలు కొన్ని కనపడతాయి ఒకటి పాండవ సైన్యంలో మతభేదము లేదు ఇప్పుడు ఆ మాట చెప్పాను నేను వాళ్లలో వాళ్ళకి జగలాట్లు మత భేదాలు లేవు యునైటెడ్గా వాళ్ళు నిలబడి యుద్ధం చేయడానికి పనిచేస్తున్నారు కౌరవ సైన్యంలో పరిస్థితి వచ్చారు కౌరవ సైన్యంలో మతభేదాలు చాలా ఉన్నాయి భీష్ముడు యుద్ధం చేస్తున్నాడే కానీ ఆయన మనస్సుపోతాయి ఇది ద్రోణుడు కూడా సమ్హౌ హీస్ డూయింగ్ హీఈస్ ఆల్సో నాట్ ష్యూర్ కర్ణుడు లేనే లేడు దెబ్బలాట్ వచ్చేసి ఫస్ట్ డేనే కర్ణుడు వాపోవరు జగ్గీవన్ రామ గారు పార్టీతో వెళ్ళిపోయినట్టుగా కర్ణుడు ఫస్ట్ డేనే వెళ్ళిపోయాడు సో ఈ విధంగా అనేక మత భేదాలు వాళ్లలో వాళ్ళు రెబులగుంటూ ఉంటారు గ్రూప్స్ గ్రూప్స్ కింద ఫారం అయిపోయి ఈనాడు ఈ ఎలక్షన్ యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి మనకు కనపడుతుంది ఓ పక్షంలో సో మతభేదాలు ఎక్కువగా ఉన్నాయి కౌరవపక్షంలో వాళ్ళవ పక్షంలో మతభేదం లేదు వాళ్ళు ఒక్క త్రాటిపై ఒక్క మాటపై నిలిచి ఒక్క విషంతో వాళ్ళు యుద్దం చేస్తారు అదొక పేద రెండవది కౌరవుల సైన్యం పెద్దదే అయినా ఈశ్వరుని అనుగ్రహం వాళ్లకు లేదండి గాడ్ ఈజ్ నాట్ on the side of కౌరమర్స్ గాన్ ది సైడ్ ఆఫ్ పాండవర్ అది అవుడు అని మీరంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ ఫుట్బాల్ మ్యాచ్ లో బ్రెజిల్ వర్సెస్ ఫ్రాన్స్ ఏదో అయింది కదా ఇప్పుడు బ్రెజిల్ నెక్కింది బ్రెజిల్ ఇంగ్లాండ్ లో బ్రెజిల్ అంట బ్రెజిల్ నెక్కితే వాళ్ళు ఏమన్నారంటే గాడి ఈస్ బ్రెజీలియన్ అని అనమాట వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ బ్రెజీలియన్ దర్ ఈస్ ధర్ స్టేట్మెంట్ ఎందుకంటే మా పక్షాన్ని గాడ్ లేడు మా నేను ఎంత కష్టపడి పనిచేసినా నేనంత బాగా ఆడినా వాళ్ళకంతా బాగా ఆడినా ఆఖరికి గోల్సు వాళ్ళకే పడ్డాయి తప్పించి మాకు పడలేదు ఎందుకంటే గాడ్ మా లేదు అని సో లోకంలో ఈ దృష్టికోణం ఉంది మానవుల్లో గాడి స్త్రి జీవితం అర్థమేది గాడు మా పక్షాన ఉంది వాళ్ళ మౌనం సో ఆ మన కృషి మన యొక్క సామర్థ్యము అంగబలము అర్థబలము మాత్రమే చాలదు ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకు ఉండాలి అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం దట్ ఈస్ ది హిడెన్ వేరియబుల్ హిడెన్ పెరామీటర్ ఆ పెరామీటరు మన పక్షాన మనం చూసుకోవాలి అంగబలం అర్థబలం ఉంటే చాలు దుర్యోధనుడికి అంగబలము అర్థబలము సమృద్ధిగా ఉంది రండమ్మా మీరు కూర్చోవడానికి నేను చోటు చూపిస్తాను ఇలా రండి మాది పుష్పక విమానం మీరు దయచేయండి మీరెవరో డిస్టర్బ్ కాకుండా వారు వచ్చి ఇక్కడ గుర్తుంటారు హాయి ఆ రైతే మీరు వచ్చి ఇలా కుర్త వారు ఆ గుర్చీలో కూర్చొని అది మీరు కూడా రావచ్చు ఎక్కడికి రా లోపల కూర్చొని లోపలికి వచ్చేస్తే మీకు సో అంగబలము అర్థ బలము ఉన్నంత మాత్రాన యుద్ధంలో సంగ్రామంలో విజయాన్ని సాధించుట అనే నిర్ణయం అనే నిశ్చయం ఏం లేదు అంగబలం అర్థబలం ఉన్నా వరకు అవసరమైంది కానీ వాటితో బాటుగా ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకుండాలి అప్పుడు మాత్రమే మనకి విజయం సిద్ధిస్తుంది సో మత భేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి అందరూ ఒకే మాట మీద నిలబడి ఒకే లక్ష్యం కోసం కష్టపడి పనిచేయాలి వీళ్ళ రెండు దెబ్బలు ఆడుకోకూడదు అలా తెలుపుకుంటుంటే ఆ థీము అభివృద్ధికి రాదు సో పాండవులు అందరూ ఒక్క మాట మీద ఉండేవారు నెంబర్ వన్ కౌరవుల్లో మత భేదాలు చాలా ఉన్నాయి దెన్ పాండవుల పక్షాన ఈశ్వరానుగ్రహం ఉంది నిజానికి ఈశ్వరుడే వాళ్ళ పక్షాన శ్రీకృష్ణుడే వాళ్ళ పక్షాన ఉన్నాడు వాళ్ళ పరఫున యుద్ధం చేయడం కానీ వాళ్ళ పక్షాన మాత్రం సో దట్ ఈస్ ది సీక్రెట్ కాబట్టి యుద్ధం మనమే చేయాలి జీవితంలో కూడా దేవుడు వచ్చి మన పక్షాన యుద్ధం చేయడం యుద్ధం మనమే చేయాలి కానీ మనం ధర్మంగా జీవిస్తూ ధర్మం కోసం మనం కష్టపడుతూ ఉంటే దేవుడు మన పక్షాన ఉండి తన ఆశీర్వచనాన్ని తెలుస్తాడు దట్ హిడెన్ పారామీటర్ విల్ బి టైరా ఇది ఈ విధంగా ఆ మహాభారత సంగ్రామం ఉన్నదే అది ప్రతి అంశంలోనూ కూడా జీవితంతో అన్వయిస్తూ ఉంటుంది మెటర్ టోటల్ మెటర్ ఎవ్రీ ఆఫ్ దట్ బ్యాటరీ అప్లైస్ టూ డే టు డే లైఫ్ ఈ అంశాలన్నీ ఉన్నాయి దృష్టానేకంధం దుర్యోధనస్తా ఆచార్య ఉపసంగి అన్వయం చూడండి సదా అంటే అప్పుడు దుర్యోధన రాజా దుర్యోధన మహారాజు వ్యూహం పాండవానేకం దృష్ట్యా వ్యూహములో నిలిచి ఉన్న పాండవుల సేనను రుచి ఆచార్యముపసంగ ఆచార్యు రూపేణ ద్రోణాచార్యుని వద్దకు వచ్చి వచనం అబ్రవీ ఈ మాత్రం శ్లోకం అనే సిద్ధమవుతారు దృష్టి ఆచార్యముపసంగ రాజాచన తర్వాత శ్లోక పశ్యైతా పాండుప్రా ఆచార్యమతీ క్షమాం ద్రుపదపుత్రేణిణీమ పశ్య పశ్యూము ఏకవచన సంబోధన చూడు చూడు అను ప్రధానంగా ఆచార్యుని వద్దకు వచ్చి చూడు అనుకోవడదు చూడండి అని అనాలి తర్వాత పశ్య అన్నది లోట్ మధ్యమృా ఏకవచనం అంటే ఆదేశాన్ని అంటే ఒక ఆర్దర్ ని జారీ చేసే సందర్భంలో పశ్య అని వాడతారు సో దుర్యోధనుడు వచ్చింది ఆచార్యుని దగ్గరికి అయినా ఒక శిష్యునిగా రాలేదు ఆదేశాలను జారీ చేస్తే ఒక రాజుగా వచ్చాను రాజ్యాధికారం అంతా తన దగ్గర పెట్టుకుని ఉన్నాడుతో ప్రవృత్తి అనవసరం రంగుడితో మాట్లాడేప్పుడు అయ్యా తమరు దయచేసి చూస్తే బాగుంటుంది అని చెప్పాలి కానీ చూడు అడిగేసి చూడు అని అలాగా ఆ పదప్రయోగం బాగులేదు అది కొంచెం అవివేకము ఆ అహంకారాన్ని చూపిస్తుంది దుర్యోధనుడు అంటే చాలా అహంకారం అది చాలా తప్పు అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మంచి యుద్ధ రంగంలో మంచి సమర్థుడు రాజ్యాన్ని కూడా బాగానే పాలించేవాడు రాజనీతి అది కూడా బాగా తెలుసు కానీ దురహం కానీ సో ఆమెను పట్టున మూడే కాళ్ళు అనే లెక్కలో అందరూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మా అండవులతో మీకు యుద్ధం ఉద్దాయా వాళ్ళతో స్నేహంగా ఉంటేనే పోతుంది మనకి కడుపులో చల్ల కదలకుండా హాయిగా వాళ్ళకి మీ రాజ్యం అంతా సమర్పించే పిల్లలు వాళ్ళతో స్నేహంగా ఉండాలంటే వాళ్ళకి మన రాజ్యంలో మూల ఎక్కడో ఓ మూల ఓ నాలుగు గ్రామాలు వాళ్ళకి ఇప్పుడు మీ రాజ్యాంగ్రబాబు మీ దగ్గర మీకు పడండి ఆర్టిస్టు ఎక్కడితో తోలేస్తే వాళ్ళు అక్కడ బడుగుంటారు సరిపడుతుంది మొత్తం మొత్తం రాజ్యం మనమే పాటించుకోవచ్చు అని ఎంతో నచ్చజెప్పి ప్రయత్నం చేస్తే దానికి కూడా అతను వెళ్ళలేదు కేవలము దాంతో ఇంకా రాజనీతి లేదు తన దురహంకారమే ఉన్నది సో మనిషి ఇప్పుడు అలా ఉండకూడదు కొంచెం ఇచ్చిన ధోరణలో ఉండాలి కానీ అంత మూర్ఖంగా ఉండకూడదు దుర్యోధనలో ఉన్నటువంటి పెద్దలో తర్వాత ఆ దురహంకారము ప్రతి స్టెప్లోనూ మనకి వెళ్ళి అలాంటి దురహంకారం చాలా తప్పదు సో అత్యాతీ చూడాలి పశ్చిను మొదలు పెడతాడు బిడ్ని స్టేట్ సరే చూడు ఏమిటి చూడాలి మహతి ఏతాన్ మహతీం చెమూ పశ్యమూ పశ్య చె అంటే సైన్యం సైన్యాన్ని చూడు ఎం చె ఈ సైన్యాన్ని చూడు మహతీం చెము పెద్ద సైన్యాన్ని చూడు అని పాండవుల సైన్యంకే చూపిస్తున్నాడు దూరంగా ఉన్నారు పాండవుల సైన్యం దానికే చూపిస్తున్నాడు దుర్భిణీలు అప్పుడు కూడా ఉండేవి దుర్భిణి అంటే కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అవసరమైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి అలా చూస్తూ వాళ్ళు సో పాండవుల సైన్యాన్ని కురవయ్యా ఆచార్య అని అంటారు సో ఎవల సైన్యము పాండుపుత్రానాంక్యము పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని చూడు అంటే ఆచార్య అని సంబోధించి పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని చూడు ఆచార్య అని సంబోధించడంలో అభిప్రాయం ఏమిటంటే ఆచార్యుడు పక్షపాతం లేకుండా ఉంటుంది ఇది ఆచార్యుని యొక్క లక్ష్యం సో ఆచార్యులు దగ్గర విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు ఆ విద్యార్థులు అందరి ఎందు సమానమైన ప్రేమను కలిగి ఉండడం ఆచార్యుని లక్ష్యం ఆ విద్యార్థుల్లో కొందరు బుద్ధిమంతులు ఉంటారు కొందరు అంత తెలివైన వాళ్ళు కాదు కొంచెం వెనకబడి ఉంటారు పాఠం చెప్పే చెప్పట ఆచార్యుడు బుద్ధిమంతుల్ని ప్రోత్సాహం చేస్తాడు వెనకబడి ఉన్న వాడిని ఒక కూడా దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అంతవరకు బాగుంది కానీ వ్యక్తిగతంగా ఇతర సమయాల్లో అందరి సమానమైన ప్రేమనే చూపిస్తారు అది ఆచార్యుని యొక్క లక్షణం తర్వాత ఈ విద్యార్థుల్లో కొంతమంది ధనికులు ఉంటారు కొంతమంది నిర్ధనులు ఉంటారు కానీ ఆచార్యుడు ఆ కారణంగా ఎవళ్ల మీద ప్రత్యేకమైన లక్షణం ప్రత్యేకమైన ప్రేమను పెంచారు అందరి సమానమైన ప్రేమతో పోతారు సో ఇలాగా ఈ సమచిత్తము అనే లక్షణం ఒకటి సో అది గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి సందేహమే క్రితం మత భేదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నా పక్షాన ఖచ్చితంగా పోరాడతాడా మనస్సు పెట్టి పోరాడతాడా పోరాడడా అని డౌటే భీష్ముడి మీద అయితే చెప్పనే అక్కర్లేదు అసలు భీష్ముడు మూలంగానే కర్ణుడు వార్పోవస్తుంది అసలు దుర్గోసన బహుశా అనుకుని ఉంటాడు మనం కర్ణుడిని అట్టపెట్టుకుని భీష్ముడిని పోసేద్దామా భీష్ముడిని అట్టపెట్టుకుని కర్నూళ్లు పోసేద్దామా అనుకుని వాళ్ళ వాళ్లలో వాళ్ళు ప్లాన్ చేసుకుని భీష్ముడిని అట్టేపెట్టారు ప్రస్తుతానికి కర్ణుడు తర్వాత వస్త్రాన్లైనా చింత చేయకుని కర్ణుడేమో వాకౌట్ చేశాను కనుక సో హే ఆచార్యాన్ని సంబోధించుకున్నాడు అంటే తుడు పాండవులు నీ వద్దనే అధ్యయనం విద్యారుద్యం మేము నీ దగ్గరే చదువుతున్నాం కనుక నీవు ఇద్దరు ఇద్దరు ఎందు సమానమైన చిత్తము కలిగి ఉండగలము పాండవుల ఎందు పక్షపాతము చూపరాదు అని సూచన ఈ సూచన భీష్ముడి చేసి ఉపయోగం లేదని అతను అభిప్రాయం సో ఆచార్యుడైన ద్రో ద్రోణాచార్యుడికి కనపడిసిన ఈ సూచన చేస్తే ఇట్ మే వర్క్ అని ఆ ఉద్దేశంతో ఆచార్యాన్ని సంబోధిస్తాడు వ్యూహాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమ సో వ్యూహాం అంటే వ్యూహములో నిలబెట్టబడిన సైన్యమును చూడ ఈ వ్యూహాన్ని వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేసే లాజిస్టిక్స్ ఆర్గనైజ్ చేసే సేనా నాయకుడు దృష్టద్యుముడు సో దృష్టద్యుముని చేత ఈ వజ్ర వ్యూహంలో నిలబెట్టబడిన సైన్యము అని చెప్పొచ్చు కదా దృష్టద్యుమునే అనకుండగా ద్రుపదపుత్రేనా ద్రుపదుని కొడుకు నిలబెట్టేడు వాళ్ళని అని ద్రోణాచార్యుడికి బద్ధ శత్రుత్వం కాబట్టి వాడు ఆ సైన్యాధ్యక్షుడు ఆ సైన్యాన్ని ఆ విధంగా వాడు దృపదుని కొడుకు కాబట్టి ఆ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తే నువ్వు అది నీకు ద్రుపదుల మీద ఉన్నటువంటి కోపానికి కూడా అది ఒక రకంగా సద్వినియోగం అయినట్టు కాబట్టి ఆ వ్యూహాన్ని నువ్వు చిన్నాభిన్నం చెయ్యి అని సూచిస్తున్నాడు వ్యూఢాం ద్రుపదపుత్రేణ దీంట్లో ఇంకో విదూరం ఏమిటంటే తవ ధీమత ఈ దృపదుత్రుడు ధీమత చాలా తెలివైనవాడు ఎంత తెలివైనవాడు అంటే వాడు ధనుర్విద్యను ద్రోణాచార్యుల దగ్గరే నేర్చుకున్నాడు వాడు అంత తెలివైన నీ వేలుతో నీ కన్నే పొడుచుటా అని తెలుగులో సానుకం అవుతుంది వాడు ఆ లెక్కలో ఉంటుంది ధనుర్విద్యను నీ దగ్గర నేర్చుకున్నాడు నేర్చుకుని నీ మీదే ఆ ధనుర్విద్యని ప్రయోగించబోతున్నాడు చూసుకో కాబట్టి నువ్వు ఏమీ వినకాడకుండగా సందేహాలు ఏం పెట్టుకోకుండగా నీకున్న శక్తిని అంతని కూడా ముందు పెట్టి నీకు యుద్దం చేసి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఒక్క కారణం కాదు ఏమిటది దానికి సైన్యాధ్యక్షుడు దృష్టిద్యమునుడు దృపదిని కొడుకు అయి నెంబర్ టూ ఆ ద్రుపదని కొడుకు మీ దగ్గరే చదువుకుని నీ చేరి యుద్ధం చేసి పాండవులు విధునిష్ఠుగా యుద్దం చేయాల్సింది పోయి చేరి నీ కైలుష్టిగా యుద్ధం చేస్తున్నాడు ఛాన్స్ వస్తే నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇదంతా చూసుకుని ఏ ఆచార్య నీవు నీ శక్తి కూడా వద్ది అని సూచన దృపదేవు తవశిష్యే పూర్వం అలా ఉండేవారు శత్రువుల కుమారుడు వచ్చి కదు కూడా నిరాకరించడం అడగడు వారు త్రిపద శత్రువు అడిగాడు త్రిపదడి దగ్గరికి దృష్టి నుండి నేను ధర విద్య నేర్చుకోనని అడిగాడు ఇంక వాళ్ళు ధనుర్విజ్యం నేర్పి నేపే ఆచార్యుడు అక్కడే ఉన్నాడు ద్రోణాచార్యుడు ఆయన పాండవ ఈ కౌరవులో కొలువులో అప్పటికింకా పాండవులు కౌరవులు కలిసే ఉండేవారు కదా ఆ భీష్మాచార్యుడు కొలువులో ఉన్నాడు పోయి అక్కడికి పోయి నేర్చుకోవాలి అని ఇది ఎలాగంటే వాళ్ళు వచ్చి మన యుద్ధ మన ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చేరి చదివేస్తుంటే పాకిష్టం ముందు వాళ్ళందరూ మన దగ్గర చదువుకున్న వాళ్ళేగా అర్థం అయిన వేపు వెళ్ళిపోయి ఆ తుపాకుతో మన మీద పెయిన్ చేసి అలా చేశాను నేను ముందు ఫార్టీ సెవెన్ లో స్వాతంత్ర్యం వస్తూనే యుద్ధం ప్రారంభం అక్కడ కశ్మీర్లో సరి భాగం ఆశ్రమించారు వాళ్ళందరూ ఇక్కడ తయారయ్యే వాళ్ళేగా తయారై ఇక్కడనే క్షేత్రించే వాళ్ళని చేస్తున్నారు చాలా కాంప్లికేషన్గా ఉంటుంది ఈ మహాభారత అంతా కూడా అన్ని సో మెనీ కాంప్లికేషన్స్ ఎనీవే సో నీ చూస్తుడే నయా బాబుడైనా సేనాభ్యుడున్నాడు నీ చూస్తుడే నీ దగ్గరే అధ్యయనం చేసి ఇది మన మీదకి వచ్చాడు కాబట్టి వాణ్ణి నిలబెట్టిన మహానుభావుడు కూడా నువ్వే కాబట్టి అట్లీస్ట్ ఈ ఆ కారణంగానైనా వాణ్ణి సంహారం చేసి నువ్వు మన పక్షాన్ని గెలిపెట్టావు లోకముందా పశ్యైతాం పాండు పుత్రానాం ఆచార్య మహతీంచము ూాపుత్రేణిష్యేణీమ అత్ర శూరామహేష్ భీమార్జున సమాయధి నో విరాట న్రుపద మహారథ ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అంటే పాండవుల పక్షము పాండవుల సైన్యం వేదికలదో దానిని ఒక అంచనా వేసుకున్నాడు వాళ్ళ సైన్యం యొక్క పరిస్థితి అయితే అక్కడ ప్రధానమైనటువంటి సేనా సేనానాయకులు ఎవళ్ళున్నారు గొప్ప యోధులు ఎవళ్ళున్నారు అని ఒక అంచనా వేసి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు సో దా మనం కూడా దానికి తగ్గట్టుగా సంసిద్ధమై యుద్ధం చేయాల్సి ఉంటుంది నేను అభిప్రాయం సో అత్ర అత్ర అంటే ఈ పాండవులో సైన్యమునందు పరాక్రమము గలవారు ఉన్నారు మహేష్ వాసాహ ఆ రోజుల్లో యుద్ధం చేయటంలో శక్తితో యుద్ధం చేసేవాళ్ళు గదతో యుద్ధం చేసేవాళ్ళు ఇలాగే అనేక రకాల ఆయుధాలతో యుద్ధాలు చేసేవారు కానీ ధనుర్బాణము ప్రధానమైన ఆయుధంగా ఉండేది ధనస్సు బాణముడు ఇషు అంటే బాణము ఇషు ఆస కూర్చునిది బానుషు ఆశ ఆశ అంటే కూర్చొని బాణం ఎక్కడ కూర్చుంటుంది ధనస్సులో కూర్చుంది కాబట్టి విశ్వాసము అంటే ధనస్సు సో ధనస్సు బాణములు ధనుర్బాణములు ఇది ప్రధానమైనటువంటి ఆయుధాలు సో గదా ఇవి గదా కత్తి ఉందనుకోండి మనం చేతితో పట్టుకునే అలా చేతితో పట్టుకునే యుద్ధం చేయాల్సి కాబట్టి శత్రువు బాగా దగ్గరగా ఉంటే ఆ శత్రువుని పొట్టడం కుదరదు కానీ ధనుర్బాణములతో పరిస్థితి వేరు శత్రువు కనబడుతూ ఉంటే చాలు బాణంతో కొట్టేసి వాటిని సంహరించవచ్చు ఒకప్పుడు మంత్ర ప్రయుక్తములైన అస్త్రములు మిస్సైల్స్ అని శత్రువు కనబడకున్నా ఎక్కడున్నాడో ఊహ చేసి లేకపోతే సమాచారం సేకరించి ఆ జనరల్ డైరెక్షన్ లో ఆ మిస్సైల్ను విదిలిపెడితే కనబడని శత్రువును కూడా చంపేస్తాయి తప్పుతుంది మిస్సైల్ కాబట్టి అస్త్రములు అని పేరు మిస్సైల్స్కి అస్త్రములు అని ఎదురుకుండా కనపడే లక్ష్యాన్ని ఛేదించేటువంటి ఆయుధానికి విడిచిపెట్టే ఆయుధం శస్త్రము కాబట్టి సో ఈ ధనుర్బాణములలో అన్ని విశేషాలు ఉన్నాయి దూరంగా ఉన్న శత్రువును కూడా దూరంగా ఉంటాయి కంటికి కనబడని శత్రువుని కూడా మంత్ర ప్రయోగం ద్వారా అస్త్రాన్ని విడిచిపెట్టు సంహరించారు ఇదంతా కూడా ధనుర్బాణముల వల్లనే కాబట్టి ఆ యుద్ధంలో ధనుర్బాణాలకి చాలా పూర్తి ప్రాధాన్యం ఈ రోజుల్లో మిస్సైల్ వార్ఫేర్ వచ్చేసింది ఇప్పుడు ఈ నచ్చిన జరిగిన వార్ఫేర్ లో దాన్ని మారనడానికి లేదు ఎందుకంటే అమెరికా వాళ్ళు యుద్దం చేశారు ఎవరితో యుద్ధం చేశారు ఎవరున్నారు వాళ్ళకి ఎదుగుండగా ఎందుకు యుద్దం చేసిన వాళ్ళు ఎవరున్నారు వాళ్లే ఇరాక్ లో ఇవ్వ కొన్ని టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు టార్గెట్ ఫిక్సింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది వాళ్ళ టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తారు వాటి పొజిషన్స్ లొకేషన్ కూడా వాళ్లే ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసి ఆ లిస్టు ఈ రోజు మీరు ఈ టార్గెట్ల మీద బాబులు వేసుకోండి అని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టు ప్రకారం వీళ్ళు బాంబులు వేసిస్తారు ఆ రోజు పని అయిపోయింది యుద్ధం చేయడానికి ఎవరు లేరు అక్కడ ఇలా కూర్చొని యుద్ధం అక్కడ ఏమి యుద్ధం అయింది అర్జుమెంట్ ఓన్లీ నడిచింది ఆ రకంగా వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వేసేవారు మిస్ైల్స్ సముద్ర గర్భంలో సముద్రం అడుగున కొన్ని సబ్మరైన్స్ కూర్చొని ఉంటాయి వీళ్ళు ఈ శ్రద్ధ దగ్గర ఎక్కడ సెంటర్ ఒకటి ఉంది ఆ సెంటర్ లో టార్గెట్స్ అన్ని ఫిక్స్ చేసేవారు అవి ఆ సబ్మరీన్ లో ఉన్నటువంటి కమాండర్కి ఆ టార్గెట్స్ పంపించేవారు ఎలక్ట్రానికల్ గా వాడు ఆ సబ్మరీన్ లో కూర్చుని ఆ టార్గెట్స్ కన్నింటికి మిస్టైల్స్ ని ఫిక్స్ చేసి ఒక ఒకటి బటన్ నొక్కుంటూ పోతుంది అది బటన్ నొక్కగా టార్గెట్ అంతా చేసి అంతా కొంత ఎవరి థింగ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ సైజ్ బాంబు ఫిక్స్ చేయాలి దాని డైరెక్షన్ లాంగి చూడేసి లైట్ ఇట్ ఎంత వెలాసిటీ ఎంత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టాయిలే ఈ సమాచారం అంతా దాంట్లో అంతా కంప్యూటర్ లో టీ చేసి కంప్యూటర్ సేస్ సిస్టమ్ రెడీ అని చెప్తున్నాడు రెడీ అయిన అనగానే మళ్ళీ మౌస్ తోటి ఫైర్ అనే చోట క్లిక్ చేయాలి అంటే వీడి చేయాల్సింది బటన్ కూడా ఒకటం మౌస్ క్లిక్కింగ్ బటన్ క్లిక్కింగ్ అది పాతకాలం పక్క ఇప్పుడు మౌస్నే క్లిక్ చేయటం ఫైర్ అనే తోట ఆ యాప్ పెట్టి క్లిక్ చేసిన వెంటనే అంటే కంప్యూటర్ ఆర్జీ చేస్తుంది అవి పాటల్లో ఆ మిస్ అలా ఓపెన్ అవుతుంది దూరం మిస్సైల్ పైకులు వేసుకుంది ఎక్కడికి వస్తుంది నీళ్ల లోపల వేస్తుంది ఆ నేలలో ఓ మైలు లోతులో ఉంటుంది శబ్దలే ఆ మైలు నేలని క్షేదించుకుని అంతరిక్షంలోకి వస్తుంది అంతరిక్షంలోకి వచ్చి అప్పుడు ప్రొజెక్షన్ ఫిక్స్ అవుతుంది ఫిక్స్ ఫలానా బిల్డింగ్ మీద వేయమంటే ఆ బిల్డింగ్ ఐదు వందల మైళ్ళ ఉంటుంది వితిన్ ఫైవ్ ఫీట్ యాక్చ్యూరసీలో ఆ బిల్డింగ్ మీద పడుతుంది బాంబు హ్యూజ్ బాంబు ఆ బిల్డింగ్ అంతా ఎగురు సో ఇది యుద్ధం ఇది మిస్సైల్స్ సరిగ్గా ఇటువంటి మిస్సైల్స్ ని మహాభారత యుద్ధంలో వాళ్ళు అడగారు వాటికి అస్త్రములు సిమిలర్ రేంజ్ అది తక్కువ ఉండొచ్చు సిమిలర్ సంథింగ్ సిమిలర్ సో ఈ రకమైన యుద్ధానికి అంతటి మూలము ధనుర్బాణములు సో ధనుర్బాణములను వినియోగించి యుద్ధం చేయటంలో చాలా సామర్థ్యం కలిగిన శూరులు మహేష్ పాసా అలాంటి ధనుర్బాణ ధనుర్విద్యలో ఆరితేరిన మహావీరులు ఈ పాండవ సైన్యంలో ఉన్నారు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి పోలిక మళ్ళీ వాళ్లలోనే వాళ్ళకి పోలిక భీమార్జున సమాహ యుధి